మైండ్ మీ మైండ్ మీకు ఒక స్క్రీన్గా పనిచేస్తుందా అది చూసుకోవాలి ఆ స్క్రీన్ ని తొలగించే దాన్ని ఓపెన్ మైండ్ అంటారు దానికే శ్రద్ధ అంటే ఆ స్క్రీన్ తొలగించే చేయాలి వీటి ఉత్సాహం ఉండాలి ఇంటెన్స్టూ చేస్తు ఉండాలి ఇష్టమనా వస్తానా సబ్జెక్ట్ మ్యాటర్ పెద్ద ప్రేమ ఉండాలి దానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే మనల్ని వెంటనే ఆకర్షించేస్తుంది దాని మీద అంత ప్రేమ ఉంటుంది అలాగే దాన్ని తయారు చేయాలి మా ఆయన గారు అంటూ ఉండేవారు పాఠం ఏదైనా పుస్తకం ఇవ్వరా అనేవారు ఆయన పుస్తకం ఇచ్చి పుస్తకం ఈ పుస్తకం తీసుకెళ్ళిపోయాను ఎవరు అంటే పెడతానులేండి ఉండడం ముందు తీసుకెళ్ళకపోయి అప్పుడు సరే ఆయన అన్నారు ఆత్మ బ్రహ్మవును కాదు నేను చెప్పలేను కానీ పుస్తకం బ్రహ్మ మాత్రం అవును అని పుస్తక బ్రహ్మవాదినహా వయం అన్నారు మేము పుస్తక బ్రహ్మవాదులం ముందు ఆత్మ తర్వాత బ్రహ్మ ముందు పుస్తకం బ్రహ్మవాది బ్రహ్మ అంటే ఆరాధ్యం కదండి సో పుస్తకము బ్రహ్మ అంటే బ్రహ్మ ఆహాత్మ బ్రహ్మ కాదు తర్వాత ముందు పుస్తకం బ్రహ్మ అంతటి ప్రేమ ఉండాలి పుస్తకం ఇలా విరిచేస్తే ఏ బయట పుస్తకం అలా విరిచేస్తున్న వేటు అని పుస్తకానికి అట్ట వేయకపోతే ఎలా ఇంగ్ నుంచి పాఠం ఇంకా అట్టైనా వేయలేదు అని సర సరస్వతి పూజనాడు ఈ పుస్తకం తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసేవాళ్ళు దేవుడికి పూజ చేయ ఎప్పుడూ వీళ్ళు దేవతలకి ప్రతిమలకి పూజ చేయరు వైదికులు వైగురికే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చంద్రుడికి నూలు పోగివేయడం ఇదే రూదురు కానీ ఓ దేవాలయానికి వెళ్ళి ప్రతిమకి పూజ చేయడం వైదికుల జీవితంలో మీకు కనబడదాం కానీ సరస్వతి పూజ వచ్చిందంటే మటుకు పుస్తకం అక్కడ పెట్టేసి పూజ చేసేవాళ్ళు అంత ప్రేమ అంత అభిమానం దాని మీద అంత ఉత్సాహం ఉండాలి తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి అవన్నీ అసలు ఉన్నాయని మీకు దృష్టి కూడా కలగకూడదు ఎవరో లేదా అమెరికాలో వాళ్ళకి ఇలాంటివి కొంత ఛేదస్థాలు ఎక్కువ వాళ్ళు ఒక్కసారి క్లాస్లో స్వామీజీ ఇది ఈ ఎయిర్ కండిషనర్ సరిగ్గా లేదు అని అన్నారు అంటే నేను నేను చెప్పిన పాఠం వింటున్నారా మీరు ఎయిర్ కండిషనర్ పరిశీలిస్తున్నారా నాకు తోచనే లేదు ఎయిర్ కండిషనర్ సరిగ్గా లేదని మీకు తోచిందంటే అర్థం మీరు పాఠం వింటర్లేదనమాట సో <laughs> టెంపరేచరు so, 69 నైన్ ఉన్నట్టుగా లేదా సెవెంటీ వన్ ఉన్నట్టుగా ఉండే అని పాఠం మధ్యలో ఆయన అనగలిగారంటే హౌ సెన్సిటివ్ హీ ఈజ్ టు ది సరౌండింగ్స్ సరౌండింగ్స్కి అంత సెన్సిటివ్గా ఉన్నారంటే మీ మనసు ఎక్కడున్నట్టు దీజ్ ఆర్ వెరీ స్మాల్ పాయింట్స్ బట్ దే దే బిట్టరే ఏ బిగ్గర్ మై మెంటల్ స్ట్రక్చర్ బిహైండ్ కాబట్టి తర్వాత ఒకసారి ఆశ్రమంలో చూశాను నేను వాళ్ళు కంప్లైంట్ చేశారు ఏమైనా కంప్లైంట్ చేశారంటే మాకు రైస్ ఒక్కటి చాలుదని మాకు చపాతీ కూడా ఉండాలి మేము వారం రోజులు ఇక్కడ పాఠం చదవాలి ఉడికే రైసే వడ్డిస్తున్నారు మాకు చపాతీ కూడా ఉండాలి అని అంటే నేను ఐదు అస స్టాండ్ ఆశ్చర్యపో ఆహారం విషయంలో మీకు అంత దృష్టి మీ నేను గమనించలేదు ఏం పెడుతున్నారు ఏం తింటున్నారని తినేప్పుడే గమనించలేదు తినడం అయిపోయిన తర్వాత మీరు దానిని సత్సంగంలో ప్రవేశపెట్టి దానికి అంత దాంత ఆలోచన చేశారంటే ఆహారానికి అంత ఆలోచన చేశారంటే ఎవరు భోజనం చేశారా లేదా చేసాం కడుపు నిండిందా లేదా నిండిని ఎన్ని క్యాలరీస్ తిన్నారు టూ థౌసండ్ లేదా ఇంకా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం లేదండి భోజనమే చేయలేకపోయాం హండ్రెడ్ క్యాలరీస్ కంటే ఎక్కువ వెళ్ళలేదు నీరసంగా ఉండే అంటే ఐ కెన్ అండర్స్టాండ్ టూ థౌజండ్ గ్యాలరీస్ పుట్ చేసుకున్నాయి అది రుచిగా లేదని చెప్పి వేదాంత విద్యార్థి అంటే ఇంకా మరి ఏం వేదాంతం వింటున్నట్టు కాబట్టి ఈ మనస్సు అనేటువంటి పూర్తిగా పక్కకుతో అది వెంటనే ఒక్కపోట్లో అయిపోదు కొన్ని కానీ జాగ్రత్తగా స్లో అండ్ స్టడీగా డెవలప్ చేసుకోవాలి వ్యక్తిత్వమే విడనాదేశ దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు వ్యక్తిత్వం పట్టుకు వెళ్ళకూడదు మనం అలాంటి పొరపాటు చేస్తూ ఉంటాం వీఐపీ వెళ్తారు చిరు దేవస్థానంలో వీఐపీలు ఉంటారు దేవుడి దర్శనానికి ఏ విఐపి వెళ్ళాడంటే వాడు తన వ్యక్తిత్వము ఆ బ్లోటెడ్ బాగా ఆ ఈగోని బాగా బరువైనటువంటి ఆ అహంకారాన్ని మోసుకుని వెళ్ళాడునా కదా దేవుడి దగ్గరికి అలా వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి వీఐపీ వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి అసలు నో బాడీ షుడ్ గో ఐఎం ఏ నో బాడీ అనే లెక్కలో వెళ్ళాలి లేకపోతే ఈ విఐపీ స్టేటస్సే దేవుడికి నాకు మధ్యలో స్క్రీన్ కింద ఉంటుంది వాళ్ళు స్క్రీన్ వేస్తూ ఉంటారు దేవాలయాల్లో స్క్రీన్ వేస్తారు ఏదో వేస్తూ ఉంటారు ఎందుకు వేస్తారో వాళ్ళకే తెలియాలి మనకి తెలియదు అలా వేస్తారో పావుగంట సేపు అక్కడ నిలబెట్టిన తర్వాత స్క్రీన్ తీస్తా ఆ స్క్రీన్ తీసినప్పుడు అప్పుడు ఈ పావుగంట ఇక్కడ భక్తులు నిలబడతారు నేను మొన్న ద్వారకాధీశ వెళ్ళినప్పుడు ద్వారకాలో అక్కడ హారతికి ముందు స్క్రీన్ వేసిస్తారు హాఫ్ అన్ అవర్ స్క్రీన్ వేస్తారు సరే నిలబడ్డాం ఒక వంద మంది బిగినింగ్లో పది మంది ఉన్నా ఆ స్క్రీన్ ఉండగానే అల్లల్లా బిల్డప్ అయిపోయి టూ హండ్రెడ్ పీపుల్ వెరీ క్లోజ్లీ టైట్గా నిలబడ్డారు ఇంత పది నిమిషాలు ముందే హరే రామ హరే రామ కీర్తనం మొదలుపెట్టారు శంఖం వాయిస్తున్నారు ఎవరిలో తప్పెట్లు వాయిస్తున్నారు నగారాలు మ్రోగిస్తున్నారు అక్కడ ఆ లోపల నుంచి గెల కనపడుతోంది ఈ లోపల హారతి వెలిగించినట్టుగా ఆ స్క్రీన్లోంచి లేలగా కనపడుతోంది తక్కువ మన స్క్రీన్ తీసాడు స్క్రీన్ తీసేప్పటికీ అదే దర్శనం అంటే ఇంకా అంతకు ముందుది దర్శనం కాదు దాని తర్వాతది దర్శనం కాదు ఆ టైంలో ఆ బిల్డప్ ఉంటుంది అలాగా నేను చెప్పాను మా మిత్రులతోటి ఈ సీ బిల్డప్ ద బిల్డప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ బిల్డప్ మనిషిలో ఆ ఉల్లాసాన్ని ఉద్వేకాన్ని ఉత్సాహాన్ని పెంచి వస్తుంది ఆ భక్తి ఆవేశాన్ని పెంచి పెంచి పెంచి ఒక ఫెర్వర్ డెవలప్ అవుతుంది ఎవ్రీబడీ ఈజ్ యాంగ్షియస్ టు సీ గాడ్ తక్కువ స్క్రీన్ తీసేప్పటికీ మై గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ సైట్ ఇట్ ఈస్ ద్వారకాధీశికి జయహో అని అందరూ పెద్ద కంఠంతో అంటారు అంతే ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్క్రీన్ ఒక ఇన్విజిబుల్ స్క్రీన్ పడిపోతుంది ఆ టైంలో నేను లేను నా చుట్టుపక్కల జనం లేను వాళ్ళు పెడుతున్న శబ్దాలు లేవు అక్కడ స్క్రీన్ ఉండేది అది లేదు అక్కడ పూజారు లేడు ద్వారం లేదు ఏమీ లేదు ఈ నేననే భావన పోయింది ఆయన నాకంటే భిన్నంగా ద్వారకాధీశుడు ఉన్నాడనే భావన పోయింది అన్నీ పోయి కేవలము దర్శనమే ఉన్నది ఇంకేం లేదు ఆ దర్శనంలో మీకు నేను ఫలానా నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ నిలబడ్డానా ఇదేముని చూస్తున్నాను చూ దర్శనం కోసం వచ్చాను దర్శనం అయిపోయింది ఇప్పుడు హోటల్కి వెళ్ళి సంచేసు వద్దుకుని బయలుదేరాలి ఇవేమే ఉండవు ఓన్లీ ద్వారకాధీశ దర్శనమే ఉండదు ద్వారకాధీశుడు కూడా ఉండడు ద్వారకాధీశుడు కూడా దర్శనంలో విలీనమైపోతాడు దీనికి యోగము అని యోగ శబ్దానికి అర్థం యోగం అంటే కలయిక కమ్యూనియన్ విడివిడిగా ఉన్నటువంటి అంశాలన్నీ ముద్దైపోయాయి అంటే ఏకమైపోయాయి దట్ ఈస్ ది కమ్యూనియన్ ఆ కమ్యూనియన్ ఏదైతే జరిగిందో దానికి ముందున్నటువంటి ప్రిపరేషన్ ఎందుకు చూసారా బిల్డప్ దానికి శ్రద్ధ అని ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే ఆ స్క్రీన్ని తొలగించి పారేస్తుంది అదిగో మన మనస్సుల్లో ఒక స్క్రీన్ మనస్సే స్క్రీన్ మనస్సు అనే స్క్రీన్ వేసేసుకుని మనం పుస్తకం చూస్తాం పాఠం చదువుతాం సంగీతం వెళ్తాం ధర్మం చేస్తాం అంచేతనే మనకి మనం చేసే ధర్మాలు మనం చేసే శ్రవణాలు అన్నీ కూడా అలాగా అతుకుల బొంతలాగే ఉండిపోతుంది అది పూర్ణం అభావం కారణం ఏంటంటే మనం మనస్సు అనేటువంటి తెరని అలా నిలబెట్టే పడుతుంది కాబట్టి మనోలయం అయిపోవాలి మనస్సు ఉండరాదు ఓపెన్ మైండ్ అంటే మైండ్ హ్యాస్ రిజాల్వ్ అన్ని ఒపీనియన్స్ ప్రెజ్యుడిసిస్ ప్రీడైలక్షన్స్ వాసనలు సర్వము డ్రాప్ అయిపోవాలి డ్రాప్ అయిపోయి ఆ బ్రాహ్మణుడు అహం బ్రాహ్మణ అనుకోకూడదు క్షత్రియుడు అహం క్షత్రియ అనుకోకూడదు ధనవంతుడు అహం ధని అనుకోకూడదు వేదవాడు అహం నిర్ధన అనుకోకూడదు భాగ్యవంతుడు అహం భాగ్యవాన్ అని అభాగ్యవంతుడు అహం అభాగ్యవాన్ అని ఇంటి ఏమి ముందు పాఠానికి కూర్చునే ముందు అనుకుంటారు బట్ యాజ్ ది లెసన్ ప్రోగ్రెసెస్ యాజ్ ది టీచింగ్ ప్రోగ్రెసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్ టైం అనే దృష్టే మనం ఐదింటికి ప్రారంభించాం ఆరింటికి ప్రారంభించాం ఏడున్నరకి బంధు పెడుతున్నామని ఆ టైం దృష్టే ఉండదు స్పేస్ దృష్టి అదిగో దక్కు ఇక్కడ కూర్చుని ఉండడం చుట్టుపక్కల ఏమో ట్రాఫిక్ వస్తుందనే స్పేస్ దృష్టి దేశ దృష్టి ఉండదు కాల దృష్టి ఉండదు వ్యక్తిత్వ దృష్టి ఉండదు భేద దృష్టి ఉండదు కేవలము నాలెడ్జ్యలోని ఇస్తే నథింగ్ ఎల్స్ ఇస్తే పదాలు ఉండవు ఇంకా చెప్పాలంటే పదాలు ఇది పదము దీనికి అర్థం ఇది అని ఇప్పుడు యు ఆర్ హెల్దీ అనే డాక్టర్ చెప్పాడనుకోండి మీకు సందేహం ఉన్న సమయంలో మీరు బెంగ పెట్టుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ బెంగా అక్కర్లేదు యు ఆర్ హెల్దీ అని చెప్పాడు అనుకోండి హెల్దీ అని చెప్పినప్పుడు ఆ హెల్దీ అనే పదానికి హెచ్ఈఎల్ టీహెచ్వై స్పెల్లింగ్ దానికి ఇది అర్థము ఈజ్ దట్ డి వే యు రిలేట్ టు దట్ వరల్డ్ నో నేను ఇక్కడ ఉన్నాను ఆ పదం ఆయన ఉచ్చరించాడు అది నేను విన్నాను ఆ పదానికి అర్థం ఇది ఈజ్ దట్ ది వే యు అండర్స్టాండ్ నో హౌ డు యూ అండర్స్టాండ్ There is only joy, the joy of hell, that alone is there. అంటే అప్పుడు అంటే ఆ పదాన్ని మీరు శ్రవణం చేశారన్నమాట నేను ఒక ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఆయన నాకు చెప్పారు మీ వల్ల నేను ఈ ఉపకారాన్ని అపేక్షిస్తున్నాను అని ఆయన దూరం నుంచి నన్ను చూశారు చూస్తూనే ఆయన ముఖంలో ఒక యాంగ్జైటీ ఈయన వస్తున్నాడు మనకి ఉపకారం మనం అనుకున్నది చేస్తాడో చేయడం అని దగ్గరికి వెళ్ళిన వెంటనే నా ముఖంగా సలాగే చూస్తున్నారు నా ముఖం చూసి హీ కుడ్ నాట్ గ్యాస్ వెదర్ రె పొండా కాయ హీ కుడ్ నాట్ గ్యాస్ దగ్గరికి వెళ్ళిన నేను కండువా వెనక నుంచి ఆ పొట్లను తీసి వారి చేతిలో ఇదిగో మీరు కోరింది అని అనబోతున్నాను ఇంకా అన్నం పూర్తవ్వలేదు ఆయన ముఖంలో పద్మం వికసించినట్టుగా వికసించి యు హోల్ ఫేస్ ఈస్ ఫీల్డ్ డే నవ్వే ఉంది ముఖం లేదు ఇంకా మొత్తం ముఖం అలా నవ్వుతో నిండింది దెన్ వితిన్ వన్ మినిట్ అది పోయింది అదిగో దట్ ఈస్ దర్శనం దట్ ఈజ్ కమ్యూనియం ఆత్మానందము అంటే అలా ఉంటుంది దానికి శ్రద్ధ చాలా అవసరం మీకు శ్రద్ధ లేకుండగా ఆ కమ్యూనియం రాదు ఆ దేవుడి దర్శనానికి మీరు వెళ్ళినప్పుడు మీ హృదయంలో భక్తి లేకపోతే ఆ కమ్యూనియం రాదు సరే దేక్లేంగే అని మీరు వెళ్ళారనుకోండి ఏదో జనాలు ఇలాగే పాటలు పాడుతూ ఉంటారు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కదా ఏదో అలాగా జనం వాళ్ళు ఏదో అలాగే కేకలు వేస్తూ ఉంటారు అని కేకలు సందర్భం వేరే ఉండచ్చు నేను దాని గురించి చెప్పట్లేదు యథార్థమైన భక్తి గురించి చెప్తున్నా ఏదో జనం ఇలాగే ఉంటారు అనో లేకపోతే నుండి దేవాలయాల్లో రష్యులు పెరిగిపోయి మధ్యనో ఇటువంటి దృష్టి కోడంతో వీరు కూడా దాంట్లో పడి గెలిగిన వాటితో చెమట బాగా పోషిస్తుంది ఇంటికి వెళ్ళి వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత అని ఇలా అనుకుంటూ కాఫీ తాకుండా వచ్చేవే బయటికి కాఫీ మంచిగా ఉంటుందో ఉండదు ఈ తీర్థయాత్రల్లో సరైన కాఫీలు ఉంటాయో ఉండబోనో లేకపోతే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయనో ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తూ ఆ క్యూరో నిలబడితే తెర వెంటనే ఓ ఏ హోతా హే ద్వారకాఫీసిన కష్టమవుతాయి అంతేగాని ఇక ఆ యథార్థమైన దర్శనం అనేది జరగదు కాబట్టి శ్రద్ధ అంటే ఆ మనస్సు చాలా అలవాటు ప్రకారంగా వేస్తూ ఉండేటువంటి ఏ తెర కలదో ఆ తెరని తొలగించుకోవటానికి కావలసిన చిత్త ప్రసాదము ఆ ప్రసన్నత బుద్ధి అది దాన్ని పదాల్లో వర్ణిస్తామే కానీ అనుభవైక వేద్యమైనటువంటి మనస్థితి మానసిక స్థితిది దాన్ని మనం చాలా ప్రేమతో మనం సంపాదించుకోవాలి లాజిక్లతోటి మనం జీవితంలో సాధించేది ఏమి ఉండదు రూల్సు రెగ్యులేషన్సు ఇంటర్ప్రిటేషన్సు లాజిక్సు ఇలా అన్నారు ఈయన ఇలా అన్నారు ఆల్ దీస్ థింగ్స్ వీటిలో మనం సాధించేది ఏమి ఖండన మండనాల వల్ల ఒకప్పుడు పాండిత్యాన్ని సంపాదించడానికి అవన్నీ అవసరమే సో బట్ వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఆయన ఇలా చెప్పాడు దాన్ని ఇలా ఖండించాడు అని ఈ ఖండనాలన్నీ పుస్తకాల్లో కూడా ఉంటూ ఉంటాయి మధ్వాచార్యులు ఇలా అన్నారు మధ్వాచార్యులు చెప్పిన దాన్ని మధుసూ సరస్వతి ఇలా ఖండించాడు ఆయన ఖండించిన దాన్ని న్యాయభాస్కర ఇలా ఖండించాడు న్యాయభాస్కర ఖండి ఖండించిన దాన్ని న్యాయభాస్కర ఖండనకారుడు ఇలా ఖండించాడు అని వీడు చెప్పిన దాన్ని వాడు ఖండించాడు వాడు ఖండించిన దాన్ని ఇంకో ఖండించాడు ఖండన మండనములు అంట ఖండించడం దానికి ఆపోజిట్ మండనం అంటే దాన్ని పొగడడం వీటిని అన్నింటినీ పఠిస్తూ కూర్చుంటే ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది పాండిత్యం వస్తుంది ఆ పాండిత్యంలో ఆ స్క్రీన్ తీసేయగలిగితే ఆ పాండిత్యం ఉపయోగపడుతుంది కూడా లేకపోతే ఆ స్క్రీన్ ఆ తేర అలాగే ఉండిపోతుంది కాబట్టి శ్రద్ధ అనేది చాలా స్పెషల్ క్వాలిటీ అది అది మనలో ఉంది మన భారతీయ సమాజానికి ఉన్న బలం అదే ఇక్కడ ఉన్న రెసిలియన్స్ ఏ సమాజంలోనూ ప్రపంచంలో లేదు నేను అమెరికాలో విద్యం వాళ్ళని చూస్తూ ఉంటాను ఐ పీటీ టెన్ వాళ్ళది వాళ్ళ దగ్గర ఈ శ్రద్ధ మన దగ్గర నేర్చు మన పదానికి వచ్చిన వాళ్ళలో ఉంటుంది శ్రద్ధ వాళ్ళు చక్కటి శ్రద్ధ కలిగి ఉంటారు జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటారు ప్రొవైడెడ్ దే ఆర్ దే ఆర్ బ్రాడ్ టు ఇట్ కానీ సమాజంలో జీవించేటువంటి పద్ధతిలో ఆ శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది ఆ యాక్సెప్టెన్స్ అది చాలా తక్కువగా ఉండి చాలా ఇన్సెక్యూర్గా జీవిస్తూ ఉంటారు సో ఎనీవే ఈ శ్రద్ధ అనేది దాన్ని వర్ణించడం కష్టం బట్ స్టిల్ ఐ ట్రై ఐ మేడ్ ఎన్ ఎఫర్ట్ విశ్వాసం మాత్రం కాదు అది ప్లీజ్ నోట్ దట్ పాయింట్ దెన్ శ్రద్ధ అంటే బెనిఫిట్ డౌట్ అని అంటూ అంటే మీకు డౌట్ ఉండొచ్చు డౌట్ ఎందుకుంది ఇంకా తెలియలేదు కనుక తెలిసిపోతే డౌట్ ఏముందండి తెలిసిపోతే డౌట్ ఏ లేదు ఇంకా తెలియడం ఇంకా ఆలస్యం ఉంది కనుక ఏదో కొద్దిగా గొప్ప ఆలస్యం ఉంది కనుక డౌట్ ఉండొచ్చు తప్పు లేదు డౌట్ ఉండడం తప్పు కాదు కానీ శాస్త్రమునకు గురువాక్యానికి మీరు బెనిఫిట్ ఇస్తారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు ఎల్బీడబ్ల్యూలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఇస్తారు బ్యాట్స్మెన్ ఇస్తారు ఎందుకంటే అలా కాదు రూలు వాడు అయ్యేడా అవ్వలేదా డౌట్ వస్తే నాట్ అవుట్ అవుట్ కాలేదంటే దాని గురించి ఇంకా నాట్ అవుట్ అవుట్ అయ్యేదంటే ఫింగర్ పైకి వెళ్ళిపోతుంది అవుట్ ఔట్ ఆఫ్ కాదా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నప్పుడు నాట్ అవుట్ ఫింగర్ విల్ నాట్ డిరైజ్ సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీరు శాస్త్రానికి తర్వాత గురువాక్యానికి ఇవ్వాల్సి ఉంటుంది ఉపనిషత్ వాక్యానికి ఇవ్వాల్సి ఉంటుంది అంతే కానీ మీకుండే లాజిక్ని పాండి మీరంటే మీరని కాదు కొంతమంది అలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు వాళ్ళకుండే లాజిక్ని పాండిత్యాన్ని అని చెప్పి ఏదో ఒకటి దానికి అపోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు దాని వలన సపోజ్ ఎవరైనా అపోజ్ చేశారనుకోండి ఈ పాఠం చెప్పి ఆయన ఈయన చికాకు పడిపోతారు అలా ఉండకూడదు నువ్వు చికాకు పడాల్సిందే లేదు ఎవడైనా అపోజ్ చేసినా కెన్ ఆల్వేజ్ బ్లెస్డ్ నో ప్రాబ్లమ్ అపోజ్ కూడా చికాకు దట్ ఆల్సో షుడ్ బి యాక్సెప్టెడ్ బట్ అపోజ్ చేసే వ్యక్తికి ప్రయోజనం చాలా అల్పంగా ఉంటుంది అంటే సమాచారం కొంత తెలుసుకోగలుగుతాం అంతే ఆ కమ్యూని అన్నంటారు దాన్ని యోగము అని యోగము అనేది యోగము అంటే కలయిక ఆ యోగము హృదయంలో రావాలి హృదయంలో ఆ జ్ఞానంతో సంయోగం కలగాలి కలగాలంటే హృదయం శుద్ధంగా తెరలు పడిపోకుండా ఉండాలి దానికి కావాల్సినటువంటి మనఃప్రసాద్ అనేది కలదు అది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం శాస్త్రానికి ఇస్తాము బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఈశ్వరుని యొక్క అర్హత అర్చనకో దేనికో వాట్ ఎవరు వీ హేకిన దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను యాజ్ ఆఫ్ నౌ శాస్త్రము నేను పూర్ణుడనని చెప్పిన అది యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ యొక్క పూర్ణత్వాన్ని నేను అవగాహన చేసుకోగలుగుతాను నో డౌట్ అబౌట్ ఇట్ అనేటువంటి చాలా ఎన్థూసియాస్టిక్ అప్రోచ్ ఏదైతే కలదో దానికి శ్రద్ధ అని లేదు సో ఈ రకంగా ఆ శ్రద్ధని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది శ్రద్ధయా సత్యమాప్నోతి శ్రద్ధ శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మీకు సత్యవస్తువుని మీరు ఆత్మరూపంగా దర్శించగలుగుతారు ప్రాత శ్రద్ధాం హవామహేని శ్రద్ధా సూక్తం ఒకటి ఉంది ఋగ్వేదంలో మేము పొద్దున్నే శ్రద్ధాదేవికి నమస్కారం చేస్తున్నాం మేధాదేవికి నమస్కారం చేసినట్టుగానే శ్రద్ధాదేవికి మేము ప్రార్థన చేస్తాము నమస్కారం చేస్తాము సో ఎందుకంటే శ్రద్ధ చాలా అవసరం ఈ సంధ్యావందనం అది చేసేప్పుడు ఆచమనం చేస్తారు నీళ్లతో ఏమిటి ఉద్దరణి తీసుకుని నీళ్లు చేతిలో పోసుకుని నోట్లో పోసుకుంటే ఏమైనటువంటి శ్రద్ధవా ఆపహ ఆ నీళ్ళు నోట్లో వేసుకోవడం అన్నది శ్రద్ధకి నిదర్శనం ఈ నీళ్లు శ్రద్ధే ఆ నీళ్ళు అలా ఆచమనం చేసేప్పటికి వీడికి ఆ కర్మయందు శ్రద్ధ ఏర్పడు ఆచమనం చేయకుండా కర్మే లేదు అని చెప్పిన ఆచమనం చేయనుంటారు ఆచమనం చేసేటంటే చేసిన కర్మ పెద్ద విషయమేం కాదు ఆ క్రియలో పెద్ద విశేషమేం లేదు కానీ ఆ నీటిలో తీసుకుని నోట్లో పోసుకుని గోవిందాయన మహా కేశవాయన మహా నారాయణాయన మహా మాధవాయన మహా అని అనేసేపటికి ఆ ప్రేమతోటి అన్నట్లయితే వెంటనే శ్రద్ధ హృదయంలో నిహితమైపోతుంది శ్రద్ధ పాదుకుంటున్నది స్థిరమవుతుంది ఆ తర్వాత కర్మని మీరు ప్రేమగా చేయగలుగుతారు శ్రద్ధ ఉంటే ఏది బరువు అనిపించదు శ్రద్ధ లేకపోతే అంత బరువే ఎంత బరువు అనిపిస్తుందంటే ఏ పని చేయబుద్ధి కాదు శ్రద్ధ ఉండాలి ఆ ప్రేమ ఉండాలి దాని అంటే సో దట్ ఈస్ హౌ శ్రద్ధ ఒకవేళ ఆ శ్రద్ధ కనుక ఉన్నట్లయితే అది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే ఈశ్వరానుగ్రహమే శ్రద్ధారూపంగా మన హృదయంలో ప్రకటన అవుతుంది కాబట్టి ఈ శ్రద్ధ కూడా ఈశ్వరుని వలన అనుగ్రహం చేతనే నాకు సిద్ధించింది కాబట్టి అది కూడా ఈశ్వరార్పణమస్తు అని అనగలగాలి ఎందుకంటే తస్మాచ్చ అన్నీ కూడా ఆ పరబ్రహ్మ నుండే పుట్టినవి శ్రద్ధ కూడా అంతే తర్వాత తథా సత్యం సో శ్రద్ధ ఎలాగైతే పరమేశ్వరు నుంచి పుట్టిందో తథా అదేవిధముగా సత్యం సత్యం అంటే మాట యథార్థ అని అంటారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట అదే అన్నారు ఆయన అందాము అనుతవర్జనం యథాభూతార్థవచనం చ అపీడాకరం ఇది కొంచెం మీరు గమనించాలి సత్యం అనేది సత్యం వద అని తైత్రీయంలో ఉంది అప్పుడు సత్యమును పలుకుము సత్యమును పలుకుము అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటా ఇది ప్రతి సంఖ్యా విధి అది ఒక టెక్నికల్ వర్డ్ ప్రతి సంఖ్యా విధి ప్రతి సంఖ్యా విధి అంటే సత్యమును పలుకము అంటే అసత్యమును పలుకవద్దు అని అర్థం శాస్త్రము మీరు మాట్లాడండి అని అన్నడం చెప్పద్దు చెప్పదు ఎందుకంటే మీరు మాట్లాడిదే చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే ఇంకా ఇది మాట్లాడే అది మాట్లాడేది శాస్త్రం మీకు మాట్లాడమని బోధించదు భోజనం చెయ్యి బోధించదు భోజనం నువ్వు ఎలాగూ ఆ చేసి భోజనంలో ఇవన్నీ తినడం మానేసి ఇవి మాత్రమే తిను అని నియమాన్ని చెప్తుంది తప్పిస్తే భోజనం చెయ్యని వాక్యం ఉండదు ఎక్కడా కూడా ఎందుకంటే భోజనం వాడు ఎలాగూ చేస్తాడు రాగప్రాప్తం అది దాని ఏందు వాడికి వాడు దాన్ని ఎలాగూ చేస్తుంది కాబట్టి అది చెప్పక్కర్లేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్తుందంటే కలంజం మాభక్షయ అని చెప్తుంది అంటే మాంసాన్ని భుజించవద్దు వీడు భోజనం చెయ్యి అంటే వీడు ఏదైనా భుజించేస్తుంది ఆకులు అలములు పళ్ళు కాయలు కాకుండా కోళ్ళు మేకలు ఆవులు ఇంకా ఇవి అమీన్ వాడైతే ఆ మనుషులను కూడా భోజనం చేసేస్తాడు ఈ మధ్యన జపాన్లో జపాన్లో జర్మనీలో ఒక ఆయన మనిషిని భోజనం చేసేసాడు వాడికి పది ఏళ్ళు జైలు శిక్ష వేశాడు ఎలాగో మనిషిని తినేసాడు సో ఊరగా పెట్టేసి తినేసాడు పిక్కిని తయారు కింద తయారు చేసి సో ఇలాగ భోజనం చే అన్నీ చేసేస్తాడు కాబట్టి నువ్వు ఇవి మాత్రమే తినాలి ఇవన్నీ తినకూడదు అని నిషేధం కాబట్టి అక్కడ తినమని శాస్త్రం కాదు తినీ దాంట్లో నియమాన్ని బోధిస్తారు డాక్టర్ గారు కూడా మీరు టొమాటోలును తోటకూర తినండి అని చెప్తారు అంటే దాని అర్థం అవన్నీ కొనేసుకుని తింటూ కూర్చోమని కాదు వంకాయలు అవి తిన వంకాయలు ఇంకే ఆయన చెప్పనవేమో ఉంటాయి హోమియోపతి వాళ్ళు వంకాయ తినద్దు అంటారు వంకాయ అన్నాను సో అవి ఏవి పరిసంఖ్యాపిధి అలాగే సత్యం వద అంటే సత్యం అంచేత ఆయన అనృతవర్జనం అని అర్థం చెప్పారు సత్యము అంటే అనృతాన్ని అంటే అసత్యమును విడిచిపెట్టుము అది అర్థం సత్యం వద అంటే అసత్యం మా వద అసత్యమును పలుకకుము నోరు మీరు మాట్లాడటం మేము మాట్లాడము శుభం భూయ కాదండి మాట్లాడకుండా ఉండలేమండి బాబు అంటే సరే అయితే అసత్యాన్ని పలుకోవద్దు అది అర్థం దాని అర్థం అది అనువృత వర్జనం చూడండి వాక్యం ఎలా రాశారు ఆయన సత్యం అంటే అనుభత వర్జనం ముందర్థం అది ఇంకొంచెం వివరణ అసత్యాన్ని పలకడం మానేసి ఇంకా తప్పనిసరి అయితే మటుకు యథాభూతార్థవచనం అర్థ అంటే విషయం యథాభూత ఎలా ఉందో అలాగే చెప్పాలి యథాభూతార్థవచనం ఎలా ఉంటే అలా చెప్పాలి మీరు దానికి చిలవలు పలవలు జోడించకూడదు అది యథాభూతార్థవచనం అంటే ఒకసారి మసాలా జత చేసి చెప్పకూడదు ఉన్నది చెప్పాలి అలాగని మీరు చెప్పేదానివల్ల ఎదరవాళ్ళకి పీడ కలుగకూడదు అపీడాకరం చాలా ఇంపార్టెంట్ అంచతనే మాటలాగడం తగ్గించాలి అధికంగా మాట్లాడకూడదు మౌనం ఉండాలి అధికంగా మాట్లాడడం అంటే మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రెషర్ని సూచిస్తుంది ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి లోపల ప్రెషర్ అయితే ఏం చేస్తున్నది పుయ్యని కోత కూస్తుంది అలాగే వీడు అధికంగా మాట్లాడుతున్నాడంటే వాడి మనస్సు ప్రెషర్ కుక్కర్ లాగా ఉంది అని అర్థం అధికంగా మాట్లాడకూడదు అధిక ప్రసంగం చేయకూడదు చాలా తక్కువ మాట్లాడాలి ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడినట్లయితే సైలెన్స్ ఈజ్ మోర్ ఎలక్వెంట్ దాన్ స్పీచ్ అని ఎవరో అంటారు సో మీ మనస్సులో భావాన్ని తక్కువ మాటలతోటి మీరు ఎదరివాడికి పిలుపులు చేయవచ్చు తర్వాత మీరు మాట్లాడే మాటల్ని ఎదురువాడు సావధానంగా వింటాడు ఎందుకంటే మీరు అదే అదే పనిగా మాట్లాడుతుంటే చాప్టర్ బాక్స్ లాగా ఎదరివాడికి వినాలనే ఉత్సాహం కూడా ఉండదు మీరు అప్పుడప్పుడు మాట్లాడితే అప్పుడు వాడు శ్రద్ధగా వింటారు కాబట్టి చాలా తక్కువ మాట్లాడ్డాం అంటే మళ్ళీ భేషజంగా ఉండమని కాదు అంటే బిడి భేషజం అంటే ఏంటితో బడాయి సంస్కృతంలో భేషజం అంటారు తెలుగులో బడాయి అంటారు బడాయిగా ఉండి మాట్లాడకపోవడం వైసుడై టాక్ అని అలాగంటే బడాయిగా ఉండమని నా అభిప్రాయం ఒకవేళ అటువంటి బడాయి ఉన్నట్టు అనిపిస్తే దాన్ని పోగొట్టుకోవడం కోసమైనా మీరు వెళ్ళి మాట్లాడాలి చాలా అవసరం దాట్ ఇది వెరీ ప్రయారిటీలో పడిపోతుంది కాబట్టి అటువంటి సందర్భం లేని పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఆ తక్కువగా మాట్లాడేదేదో సత్యాన్ని పలకాలి లేనివి పోనివి కల్పించి చెప్పకూడదు కొంత హైపర్ బోల్ అంటారు అంటే అతిశయోక్తి అతిశయోక్తి కావ్యంలో శోభిస్తుంది కానీ నిత్య జీవితంలో శోభించదు అతిశయోక్త ఉండకూడదు యథార్థ వచ్చిన చెప్పడం అలవాటు చేసుకోవాలి ప్రత్యక్షంలో ఏం చెప్తారో పరోక్షంలో అదే చెప్పడం చేత ప్రత్యక్షంలో ఓ మాట పరోక్షంలో ఇంకో మాట చెప్పకూడదు మనసుకి అలాంటి హ్యాబిట్లుంటుంది హ్యాబిట్ ఉండడం తప్పేం కాదు అటువంటి సంస్కారం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది ముఖం వెనక ముఖం ముందు ఓ మాటను ముఖం చాటేసినప్పుడు ఇంకో మాట అంటాం అన్నది కొంచెం అలాంటి అవలక్షణం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అది మనకి మనమే గుర్తించుకుని దాన్ని మనం పక్కన పెట్టేయాలి తర్వాత కొంచెం గాసిప్ మాంగరింగని అని ఉంటుంది అది సాధువుల్లో కూడా ఉండొచ్చు గృహస్థలే కానక్కర్లేదు సపోజ్ నేను ఇంకో సన్యాసిని కలిశాను అనుకోండి ఈ మధ్యన స్వామి ఎలా ఉన్నాడంటారు అనే ఒక ప్రశ్న నేను వేస్తాను ఏదో గెలగిల్లాడుతున్నాడో అదే ఆయన అని చెప్తాడు చిన్ననైనా స్వామి కాదు అండి అని నేనంట ఇది ఇది గాసిప్ మాంగరింగ్ అంట ఇది చాలా తప్పు అలా ఉండకూడదు ఎందుకంటే ఊరికే అనవసర ప్రసంగం సో ఎవరన్నా మహాత్ములు కలిస్తే అసలు ప్రసంగం అయ్యా తమరు ఆరోగ్యంలో ఉంది తమరు క్షేమంగా ఉన్నారా మీకు నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉందా లేకపోతే ఏమండి ఈ గ్రంథంలో ఇలా ఉంది ఎంత బాగా రాసేది అంటారు ఆయన అలా చెప్పారే చాలా బాగా చెప్పారని ఆ విధంగా ఆత్మకి సంబంధించిన ప్రసంగం జ్ఞానానికి ధర్మానికి సంబంధించిన ప్రసంగం లేకపోతే మన వల్ల ఎదురు వాళ్ళకి ఏదైనా ఉపకారం ఉంటే దానికి సంబంధించిన ప్రసంగం అలాగే ఉండాలి కానీ గాసిప్ మాంగలింగ్ ఉండకూడదు చాలా తప్పు దానివల్ల మన వా వాగ్ వాక్ శక్తి వ్యర్థం ఇవన్నీ సమ్ ఆఫ్ ది సీరియస్ ప్రాబ్లమ్స్ విచ్ పీపుల్ హ్యావ్ అని దీంట్లో ఎవరిని తప్పు పట్టింది ఏం లేదు మనకి మనమే ఒక సంస్కారాన్ని సంస్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి యథాభిత అభూతార్థవచనం అపీడాకరం ఎదరవాడికి కష్టం కలిగించి ఇట్లా ఉండకూడదు నిజానికి నా తత్వవచనం సత్యం తత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పేశారనుకోండి అంత మాత్రం చేతనది సత్యం అయిపోదు నా తత్వవచనం వృష మీరు ఉన్నదాన్ని కొంచెం మార్చి చెప్పారనుకోండి అంత మాత్రం చేతన అది అసత్యం అయిపోదు యద్భూతితం అత్యంతం ఏతత్ సత్యం మతం మమ ప్రాణుల యొక్క క్షేమాన్ని ఏ వచనము సంపాదించి పెడుతుందో తప్పనిసరిగా అది ఏ సత్యము అని నా అభిప్రాయం కాబట్టి ఒకప్పుడు ఒకంత ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఒకంత దానికి జోడించి చెప్పినా మీరు ఇతరుల యొక్క క్షేమాన్ని సంపాదించే ప్రయత్నంలో అలా చెప్పినా అదే సత్యమవుతుంది కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే సత్యమైపోతుంది ఉదాహరణకి ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాం ఆ కర్ణపర్వంలో వస్తుంది ఈ ప్రసంగం మహాభారతంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటుంటే ఒక సరస్సు ఒడ్డును తపస్సు చేసుకుంటున్నాడు జనరల్గా సరస్సు ఒడ్డును జపం ఏదో చేసుకుంటుంటారు స్నానం చేసి జపం చేసుకుంటున్నాడు ఆయన తపస్సు అాలి విభూతి పొట్లలో స్నానం చేసి విభూతి మొహాన్ని పెట్టుకుని జపం నాలుగు తిప్పుకుంటున్నాడు ఆయన తిప్పుకుంటుంటే ఈ లోపల ఆ సరస్సుకి పక్కన ఇంకొకడు వచ్చి ఒక తాబేల్ని పట్టాడు వాడు తాబేలు ఉంది దాంట్లో దాన్ని పట్టేడు వాళ్ళ వేసి పెట్టాడు వాళ్ళ ఏదో వేసి పెట్టాడు కొంతమంది తాబేల్ని కూర వండుకుని భోజనం చేస్తారు ఐ థింక్ సో సో వీడు ఆ తాబేల్ని కొడుతున్నాడు కొడుతుంటే అది ఏమీ చెక్కు ఆ కవచం లోపల అది దాగి ఉన్నది ప్రాణ చేత ఈ మాల తిప్పుతున్నాయని చూశాడు దానికి చూసి ఆయనతో అంటాడో ఏమోయ్ నాకు అనవసరం అనుకో నాకు సంబంధించిన విషయం కాదు నేను చెప్పం చేసుకుంటున్నాను కానీ ఒక మాట మాత్రం ఉంది ఒక సత్యం మాత్రం ఉంది తాదేవి అలా కొడితే చచ్చిపోతుంది దాన్ని తిరగేసి కొడితే చచ్చిపోతుంది అని చెప్పి మళ్ళీ మాలు తిప్పుకుంటున్నాడు ఇప్పుడు ఇది సత్యం అది లెక్క వెళ్ళకూడదు కాబట్టి నా తత్వవచనం సత్యం వాటి చెప్పి ఆయన చెప్పింది తత్వమే అంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు పాపం కరెక్టే కానీ అది సత్యం కాదు అది సపోజ్ అల్లా చెప్పకుండగా ఆ తాబేను అలాగా అది కూర తినడానికి పనికిరాతుంది నువ్వు చక్కగా మా ఆశ్రమంలో వంకాయలో లేకపోతే బీరకాయలో ఉన్నాయి రాదు కోసుకు పట్టుకెళ్ళు ఆ తాబేలు నువ్వు తిన్నావు అది నీకు ఒంటికి పడతుంది అని తెలుసు తెలియకో దాన్ని నేలలో వదిలేసాయి అని చెప్పాడు అనుకోండి ఈయన చెప్పింది సత్యం కాకపోయినా అదే సత్యం కాబట్టి అపీడాకరం ఇతర ప్రాణులకు పేడ కలుగరాదు మనం మాట్లాడే మాట అది సత్యానికి చాలా ప్రధానమైనటువంటి నిర్వచనం దీని మీద యోగ యోగ యోగదర్శనంలో పతంజలి మహర్షి యొక్క యోగదర్శనంలో దానికి భాష్యం ఉంటుంది దానికి వ్యాస భాష్యము ఉంటారు వ్యాసులు రాసేదని అంట కావచ్చు సో ఆ భాష్యంలో చక్కటి మీమా మంచి భాష్యం చక్కటి మీమాంస చేశాడు ధర్మరాజు గారు అశ్వత్థామా హత కుంజర అన్నారు అది సత్యమా అసత్యమా అని మీమాంస చేశారు చేసి అదే అసత్యము అని తేల్చారు ధర్మరాజు గారు పాపం ఆయన ఏదో ఆయనకుండే జాతస్థానికి తన మనస్సు యొక్క సంతృప్తి కోసం మరీ పశ్చాబం మనం చెప్పలేదులే అది ఒక సంతృప్తి కోసం ఆయన అశ్వత్థామా హత అని అని పక్కన కుంజరహ అని ఒక సన్నాయి నొక్కు నొక్కునేట్టుగా అశ్వత్వాహత కుంజర అని కొంచెం మెల్లగా అంటారు అది అది సత్యం ఆయన మనసు తృప్తి కోసం ఆయన అలా అన్నారు కానీ దాన్ని విన్న ద్రోణాచార్యుడు ఎలా అర్థం చేసుకున్నాడు తన కొడుకు మరణించాడనే అర్థం చేసుకున్నాడు ఈయన చెప్పిన వాక్యాన్ని ఆయన అలా అర్థం చేసుకున్నాడు అలా అర్థం చేసుకుని ఇట్లా ఆయన చెప్పాడు కనుక కాబట్టి అదే వాక్యం అది ఇంకా పుంజరహా డ్రాప్ చేసేయండి అది ద్రోణాచార్యుడికి అదే అవగతం కాలేదు కాబట్టి అది వాక్యంలో లేనట్టే లెక్క కాబట్టి టెక్నికల్లీ హీ మే బి రైట్ బట్ ఇన్ స్పిరిట్ హీస్ రాంగ్ ఇన్ ఆయన యొక్క మాట అసత్యము ధర్మరాజు గారు చెప్పిన మాట అసత్యము దానివల్ల ఏమైంది ధర్మరాజు క్యారెక్టర్గా తప్ప మంచిగా అవన్నీ తీసుకోక్న పెట్టాలి అంత ఒక అసత్యం చెప్పినందుకు క్యారెక్టర్ ఏం చెడిపోదు దర్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ యూ వాంట్ టు సపోర్ట్ ధర్మరాజా యూ డూ ఇట్ సెపరేట్లీ బట్ ఆ టాపిక్లో ఆయన చెప్పింది మాత్రం సత్యం కాదు అని నిర్ధారణ చేశారు కాబట్టి మనకి తెలుసున్నదే చెప్పాలి అవసరమైనప్పుడే చెప్పాలి పరోపకారం కొరకే చెప్పాలి పరుల పేడ జరిగే విధంగా ఉంటే చెప్పనే రాదు సత్యమైనా కూడా ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో అంచేతనే వాక్ వాగ్రూపమైన తపస్సు అన్నారు దీనికి శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు సత్యం ప్రియహితం వాక్యం అను అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ నాలుగు కండిషన్లు సైమల్టేనియస్గా సాటిస్ఫై అయితే అటువంటి వాక్కు తపస్సు అవుతుంది స్వాధ్యాయాభ్యసనం చేయవా మీరు ఉండకూపనిషత్తు చదువుకుంటున్నారనుకోండి అది కూడా తపస్సు ఎందుకంటే దానికి కొత్తగా సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్లు ఏం లేవు తపస్సేది స్వాధ్యాయ తపస్సే మీరు స్వాధ్యాయం కాకుండా అంటే ఏదో విష్ణు సహసనామో ప్రార్థనో విశేషోక్తమో అయితే ఉండకమో చదువుకుంటే వాక్కు ఉపయోగిస్తున్నారు అది వాక్ తపస్సు అయిపోతుంది వాగ్గు వాంగ్మయం తప అది కాకుండా లోక వ్యవహారంలో పలికే మాట తపస్సు అవ్వాలి అంటే నాలుగు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ఏమిటది అనుద్వేగకరం వాక్యం ఆ వాక్యం వల్ల ఇతరులకు పీడ కలుగరాదు సత్యం అది సత్యవచనం ఉండాలి ప్రియం అది వెనుటకు ఇంపుగా ఉండాలి హితం అది ఎదురువాడికి మంచిని చేయాలి శ్రేయస్సును కలిగించాలి అమ్మ బాబోయ్ ఇంతలాగా వాక్యం దొరకడం కష్టం అంటే మరి అంచేతనే దాన్ని తపస్సున్నారు కష్టం కనుకనే తపస్తున్నారు అక్కడ శంకరులు దృష్టాంతం ఇచ్చారు ఏం దృష్టాంతం ఇచ్చారు అంటే చాలా అందమైన ఇచ్చారు నాయన వత్స అని పిలుస్తారు వత్స అంటే కుమారా అని అంటే ప్రియం ప్రియం కదా వత్స నీవు గాయత్రి జపం చేసుకున్నట్లయితే ప్రతిదినము నీకు చాలా క్షేమము కలుగుతుంది బాబు అని చెప్పారు ఇది నాలుగు కండిషన్లు సాటిస్ఫై అవుతుంది అనుద్వేగకరం ఈయన వెళ్ళి నువ్వు తలకెందులుగా నిలబడి తపస్సు చేయమని వాటిని భయపెట్టి నువ్వు నరకానికి పోతావు గాయత్రి చేయకపోతే అంటే అది ఉద్వేగం అయిపోతుంది అలా చెప్పకూడదు కొంతమంది ధర్మం చెప్పంటే అలా చెప్తారు ఇగో ఈ తలుపు ఇక్కడ తీసి అక్కడ పెట్టు లేకపోతే నేను ఎత్తిమీ పిడుగు పడుతుంది అని చెప్తాడు అది ధర్మమే కాదు అసలు ఇక్కడ ధర్మం అయినా కూడా అది ఉద్వేగాన్ని కలిగించింది కాబట్టి అది వా వాంగ్మయం తపహాలోకి చేరదు కాబట్టి చెప్పి మాట ఎదరవాడి మనస్సుకి బరువు అయ్యి ఇట్లా ఉండకూడదు భయహేతువు కాదు మనం బరువు జత చేయకూడదు భయాన్ని కలిగించకూడదు సూపర్స్టిషన్లోకి నెట్టివేయకూడదు ఎవరిని కూడా వాళ్ళ మనస్సుకి తేలికగా ఉ మాటే చెప్పాలి ఉద్వేగాన్ని కలిగించని మాట అది సత్యం వినడానికి ఇంపుగా చెప్పాలి అది వాడికి లాంగ్ రేంజే ఈ కండిషన్ నాలుగు గంటలు సాటిస్ఫై అయ్యి పక్కనే మీరు పలక అబో ఇలాంటి వాక్యం మూడు కండిషన్లు శాటిస్ఫై అవ్వచ్చు రెండు అవ్వచ్చు నాలుగు అవ్వడం కష్టం మరి అంచేతనే ఎక్కువ మాట్లాడద్దని అంట ఎక్కువ మాట్లాడితే ఇన్ని కష్టాలు వస్తాయి ఇలాంటి మాట మాట్లాడగలిగితే మాట్లాడండి లేకపోతే కిమన్నాస్తి ఏ అలా తెలుగులో ఏ తూష్ణీం భవ కామ్గా ఉండండి ఎందుకు ఊరికే సభలు చావిళ్ళు అంటూ ఊరికే పది మాటలు మాట్లాడుతూ ఉండడం అంతా వ్యర్థం నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను నన్ను సభలకి దానికి పిలుస్తాను నేను నేను దేవుడికి వెళ్తుంటాను ఎందుకంటే సభకు వెళ్ళామనుకోండి ఏం చేయాలి వేదాంతం చెప్తే అక్కడ సందర్భం కాదు కదా అది సో నన్ను ఈ సభకు పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నాకు వేదికకి పోయి ఇచ్చినందుకు పురతాటువడం అని ఏదో ఇలాంటి సందర్భాన్ని బట్టి ఏవో నాలుగు మాటలు పోగేసి చెప్పాలి అవన్నీ కూడా either they ఏదర్ దే సౌండ్ హాలో ఆర్ ఈవెన్ వెన్ దే ఆర్ సిన్సియర్ వర్డ్స్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్ ఎందుకు ఇవన్నీ ఊరికే స్టేజ్ మీద నాలుగు కుర్చీలు కాకుండా ఇంకో కూర్చీ వేయడం అక్కడ కూర్చోవడం వాడిని వీడిపోగటం వీడిని వాడిపోకటం ఎందుకు వాట్ ఫర్ ఆల్ దీస్ ఊరికే వా వాగింద్రియాన్ని వ్యర్థం చేయటం అది ముండకంలోనే వస్తుందనుకుంటా ఆత్మానమేవైకం జానత అన్యావాచో విముంచత ఉండకలోనే వస్తుందని గుర్తున్నాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి చాలు ఆత్మానమేవ ఏకం జానత చాలు అన్యావాచ విముంచత మిగిలిన మాటలన్నీ కట్టి పెట్టండి అని శృతి యొక్క సందేశం ఎందుకంటే ఊరికి అనవసర ప్రసంగాలు కాబట్టి ఆ వాక్ వాగేంద్రియాన్ని గొప్ప శక్తి దాన్ని దాన్ని చాలా కన్జర్వుడ్గా వాడుకోవాలి చాలా కేర్ఫుల్గా పరుస్సునైనా ఇంకొంచెం విలువగా వాడచ్చు కానీ వాక్కుని అంతకంట బలం అంతకంట కన్జర్వుడ్గా భద్రంగా వాడుకోవాల్సి ఉంటుంది భద్ర మీరు మంత్రం కూడా చెప్తున్నారు యశాం వాచి భద్రా అటువంటి మహాత్ముల యొక్క వాక్కులో లక్ష్మీదేవి ఉంటుంది భద్రా మంగళకర అన్ని మంగళాలని చేసేటువంటి లక్ష్మీ ఉంటుంది అటువంటి మహాత్ములు ఆశీర్వచనం చేస్తే ఆశీర్వచనం తప్పక ఫలిస్తుంది ఊరికే వడవడవడవడు ఆగుతుంటే ఇంక వాడు శుభం భూయా కన్నా దానికి ఏం బలం ఉండదు కాబట్టి ఆ వాక్ శక్తిని భద్రంగా దాచుకోవాలి సస్యం అటువంటి వాక్కు ఉన్నట్లయితే అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమే తర్వాత బ్రహ్మచర్యం మైథునా సమాచార బ్రహ్మచర్యం సెలిబసీ మళ్ళీ బ్రహ్మచర్యానికి డెఫినేషన్స్ మారిపోతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకం బ్రహ్మచర్యం అన్నింటికీ పిడికి బియ్యానికి ఒకే వంట ఉన్నట్టుగా చెప్పకూడదు అలా చెప్పినట్లయితే అది సందర్భం లేకుండా అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది సో బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే అన్మారీడ్ యంగ్ మ్యాన్ ఆరు యంగ్ ఉమెన్ వాళ్ళు సెలిబసీని పాటించాలి They, they have to be celibates. దే దే హ్యావ్ టు బి సెలిబ్రేట్స్ అది వాళ్ళకి బ్రహ్మచర్యం దట్ ఈస్ గుడ్ ఫర్ యంగ్ పీపుల్ దెన్ గృహస్థులకి ఫిడిలిటీ అంత ఇన్ఫిడిల్ గా తయారవకూడదు మనసా వాచా కర్మణ భర్తకు భార్య అయిందూ భార్యకు భర్త అయిందూ పూర్ణమైన అనురాగమును కలిగి ఉండవడము పరస్త్రీ వైపు కన్నెత్తైనా చూడరాదు పరపురుషుడైనా అన అది బ్రహ్మచర్యం గృహస్థాశ్రమంలో ఉండే బ్రహ్మచర్యం వానప్రస్థంలో భార్యాభర్త స్నేహితుల వలె మెలుగుదు అది వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమంలో లింగభేదమే ఉండదు స్త్రీ పురుష భేదమే ఉండదు నామరూపాత్మకం ఇచ్చా కదా అంతా ఈశ్వరుడు తప్ప పురుషుడు కానీ స్త్రీ కానీ పశువు కానీ పక్షి కాని ఈశ్వరుడు ఆ హిరణ్య గర్భుని యొక్క శక్తియే ఇలా ఇల్లల్లా ఇల్లల్లా అనేక రూపాల్లో నామరూప ఉపాధుల్లో ప్రకటన తప్పిస్తే దీంట్లో ఇంకా ఈ భేదాలేమీ లేవు ఇది సన్యాసి యొక్క బ్రహ్మచర్యం జ్ఞానరూపమైన బ్రహ్మచర్యం సో నాలుగు విధముల బ్రహ్మచర్యము ఇది అన్న నాలుగు ఆశ్రమాలకి సంబంధించింది ఇటువంటి బ్రహ్మచర్యము కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఈ సత్యాన్ని గురించి ముందుకు వెళ్ళిపోయాం రామాయణంలో శ్లోకం ఒకటి ఇది ఎక్కడో వస్తుంది అరణ్యకాండలో వస్తుంది లక్ష్మణుడు సేపుతోటి అంటాడు ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది లక్ష్మణుని తిరుగుతుంది హే రామ ఏ లక్ష్మణ వెళవాయా రాముడికి ప్రమాదం వచ్చింది వెళ్ళమని ఆ సంభం మీకు తెలుసు కదా అక్కడ లక్ష్మణుడు అన్నాడని గుర్తున్నాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యమయం ప్రియం చె నాను రుతం బ్రూయాత్ సనాతన ఇది సనాతన ధర్మం అంటే టైమ్లెస్ ధర్మ టైం లేది ధర్మానికి హిందూ ధర్మానికి టైం లేదు ఇది సృష్టి అది నుంచి వస్తుంది సృష్టి అది కూడా పూర్వకల్పంలో ఉన్న ధర్మం మళ్ళీ వచ్చింది సో ఈ సనాతన ధర్మం లక్షణం ఏమిటంటే సత్యం పలకాలి ప్రియం పలకాలి ఉద్వేగాన్ని కలిగించే మాట పలకపోవడం ప్రేమపూర్వకంగా పలకాలి సత్యం పలకాలి కానీ సత్యమయ్యుండి ఎదరవాడి మనస్సుకి కష్టం కలిగించేటువంటిది అప్రియమైతే అది పలకకూడదు ప్రియమయ్యుండి ఎదరవాడు వినడానికి సొంపుగా ఉంటుంది కానీ సత్యం కాదు ప్రియంచే అనురూతం సత్యం కాదు అది అది పలకూడదు ఇది సనాతన ధర్మము ఏషధర్మ సనాతనం అంచేతనే కటువైనటువంటి సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కోరినప్పుడే ఇవ్వాల్సి వాడు దానికి కటువైన సలహా వినడానికి సిద్ధపడి మీరు చెప్పండి నాకు మీ సలహా కావాలి నేనేదో అనుకుంటానని మీరు మరోలా భావించవద్దు మీరు నాకు మీరు ఏం చెప్పినా నేను స్వీకరిస్తాను దానిని నా తప్పు నేను తెలుసుకుని నేను ముందుకు వెళ్ళాలి అని కనుక వాడు అడిగాడు అనుకోండి ఎదుటివాడు అడిగాడనుకోండి అప్పుడు మీరేం చెప్పినా వాడు పాజిటివ్గా తీసుకుంటాడు అటువంటి సందర్భంలో మీరు చెప్పిన సత్యం వాడికి కటువుగా వినపడటం కాబట్టి అప్పుడు మీరు చెప్పచ్చు అంతేగాని వాడు మీ సలహా నాకు అక్కర్లేదండి అంటే ఏమో నువ్వు సలహా అక్కర్లేదండి చెడిపోతావు నాశనం అయిపోతావు సుమా అలాంటి సలహా చెప్పకూడదు ఇప్పుడు ఈ పిల్లలకి వర్తించరు పిల్లలకి వర్తించదు కదా పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేప్పుడు వర్తించం సో సో ఇన్ని విధాలుగా ఆలోచన చేసుకుని మనం వాగింద్రియాన్ని ప్రయోగించాలి బ్రహ్మచర్యం అది కూడా అయింది తర్వాత విధిష్ట ఇతి కర్తవ్యత విధి అంటే ఇతి కర్తవ్యత ఇతి కర్తవ్యత అనే పదానికి ట్రాన్స్లేషన్ నోహవు అంటారు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి దానికి ఇతి కర్తవ్యత ఒకటి ఉంటుంది ఇతి కర్తవ్యత అంటే ఇతి కర్తవ్యం ఇతి చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఎలాగ చెప్పండి సత్యనారాయణ వ్రతానికి ఇతి కర్తవ్యత ఏమిటి ముందు మండపం తయారు చేయాలి దానికి ముందు రంగవల్లి తిద్దాలి దాని మీద కొత్త వస్త్రాన్ని కండువాయో తువ్వాలో కొత్తది వేయాలి దాని మీద బియ్యం పోసి ఇలా మండపం కింద తయారు చేయాలి దానికి మధ్యలో కలషం పెట్టి దాని మీద కొబ్బరికాయ వెళ్ళాలి చుట్టూ తామరపాకులతో తూర్పు దిక్కులో ఇంద్రుణ్ణి పశ్చిమ దిక్కులో వరుణుణ్ణి అలా ఆహ్వానించుకుంటాం ఇది ఇది కర్తవ్యత ఇంద్రుణ్ణి ఇంద్రంలో విశ్వతస్పరి అని మొదలుపెట్టి ఇంద్రం అవాహయామి స్థాపయామి పూజయామి అని ఇంద్రుణ్ణి ఆహ్వానించాలి తర్వాత వరుణుడు హిమమ్మే వృణష్ణు దీహవ మధ్యాచమురుడయ్య మంత్రాలు వచ్చిన పురోహితుడైతే చెరిగేస్తారు చక్కగా మంత్రాలను చెప్తూ అక్కడ కవలపాకలో రూపాయి పెట్టి వరుణమా వాహయాన్ని స్థాపయామి పూజయామి అనే విధంగా దిక్పాలకుడు క్షేత్రపాలకుడు ఇలాగ ఏవేవో రకరకాల దేవతల్ని ఆహ్వానిస్తారు వాళ్ళందరినీ పూజిస్తారు అవన్నీ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి స్వామిని పూజిస్తారు తర్వాత ఆ పూజలో కూడా ఆవాహన ముందు ధ్యానం తర్వాత ఆవాహనం రత్నసింహాసనం రత్తనసింహాసనం అంటే అక్షతలే ఉంటే మనస్సులో భావన చేయటమే రత్నసింహాసనం అంటే అందుకని భావనంతే భావనలో దారిద్ర్యం అక్కర్లేదు అందుకోసం రత్నసింహాసనం సో ఆ రకంగా అన్ని ఉపచారాలు చేసి నైవేద్యం పెట్టి పద్ధతిగా చేసి తర్వాత ఏదో కథ వ్రతం అనేది ప్రేమగా శ్రద్ధగా పద్ధతి ప్రకారం చేసేసుకుంటాం దీని ఇతి కర్తవ్యత నోహ్ ఆల్ డీటెయిల్స్ ఇది కర్తవ్యతలో డీటెయిల్స్ ఉంటాయి డీటెయిల్స్ అన్ని కూడా మనకి చేతమైనంతలో పాటించాల్సి ఉంటుంది ఇది విధి ఈ విధి కూడా ఆ పరమేశ్వరుల నుండి ఆవిర్భదించినది ఆ మంత్రం పూర్తయింది ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు గ్రహో నమ హరి ఓం సత్సవత్ శ్రీకృష్ణార్పణమస్తు సురేపు యథాప్రకారంగా ఆరు గంటలకి క్లాసు